వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరైనా మీ ఇంటికి వచ్చారనుకోండి గృహ యజమాని గారు ఎవరైనా ఉంటే నమస్కారం అండి అంటారు గృహిణి గారు వచ్చారనుకోండి ఒకవేళ నమస్కారం అమ్మా అంటారు కానీ వచ్చిన అతిథికి సంస్కారం లోపించింది అనుకోండి వాడు ఏం చేస్తాడు నాకు పని గృహిణితో కాదు కదా గృహ యజమానితో కదా కాబట్టి గృహిణికి నమస్కారం అమ్మా అనడు వాడు ఏం చేస్తాడు మీ ఆయన లేడా అంటాడు మీ ఆయన లేడా మొదట్లోనే తామసిక ధర్మం కనబడిపోవడం అక్కడ అయిపోయింది వారు లేరండి పాపం ఎవడేదో ఒక సౌమ్యంగా సమాధానం చెప్పింది వారు లేరండి బయటికి వెళ్ళారు ఆహా సరే నేను వచ్చేలేనని చెప్పు అంటాడు విడిపోతా ఇప్పుడు ఈ వచ్చిన వాడెవడో ఎవరికి చెప్పాలో ఏమని చెప్పాలో అన్నీ క్వశ్చన్లైనా కాదా మరి ఇప్పుడు ఏమని చెప్పాలి అంతే వాడు విడిపోయాడు అంతే ఇలాంటి సందర్భాలు చూస్తుండడు అనమాట ఎందుకని ఇక్కడ తమో ధర్మం ఆరోపితమైంది ఇప్పుడు సహజ స్వభావం సచిదానంద నిత్య నిర్మలతాత్మన అయినప్పటికీ ఆ సందర్భంలో ఏమైంది ఇప్పుడు తమో గుణం ఆరోపితమైంది తమో గుణ వృత్తి తమో గుణ వాడు ఎందుకు వచ్చాడో తెలియదు ఏం చెప్పాలో తెలియదు ఏం చెయ్యాలో తెలియదు ఇప్పుడు ఇప్పుడు ఏం చెయ్యాలి మరి కమ్యూనికేషన్ ఇవ్వాలా వద్దా సరే వారి శ్రీవారు వచ్చారు లోపలి ఏమండి మీకోసం ఎవరో వచ్చారండి ఎవరు వచ్చారమ్మా ఏమో తెలియదండి పొట్టిగా ఉన్నాడు నల్లగా ఉన్నాడు మీ ఆయన ఉన్నాడా అని అడిగాడు లేడండి బయటికి వెళ్ళాడంటే సరే అయితేనే వచ్చానని చెప్పన్నాడు మరి మీకే తెలియదు పొట్టిగా ఉన్నవాడేవడం నల్లగా ఉన్నవాడేవడం ఇది ఎప్పటికైనా తేలుతుందా వ్యవహారం ఇంకే తెలియదు ఇట్లా మన జీవితంలో అసందర్భంగా అసందిగ్ధంగా ఏప్పుడు ఏ ఆల్వేస్ క్వశ్చన్స్ తోనే జీవితం జరిగి కాలయాపన ఎందుకని మీ సహజ స్వభావమైనటువంటి సచ్చిదానంద నిత్య నిర్మలత అనే లక్షణాలని పక్కకు పెట్టేశాడు వృత్తి సారూప్యతను పొందేశాడు అనమాట దానివల్ల అంతా గొడవ వచ్చేసింది ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అంటాడు మీ దగ్గర కూడా కోర్టుకి దండాలు మనిషికి కోర్టుకే దండం ఎందుకని కోటేసుకోబద్ధ లోపల రానివ్వలేదు ఆయనే ముఖ్య అతిథి కానీ ఆయన కోర్టు వేసుకుని రాలేదు కాబట్టి కోర్ట్ వేసుకుని రాపోతే ఆయన ముఖ్య అతిథి కాదు కాబట్టి గంటేసెడ్డి ఏంటి రా బాబు అని అడిగాడు ఇక్కడ అందరూ కోర్టు వేసుకుని రావాల్సిందని లోపలికి లేకపోతే లోపలికి ఎంట్రీ లేదన్నాడు సరే అయితే కోర్టు వేసుకొచ్చాడు లోపలికి వస్తే ఆయనే ముఖ్యదో రెండు రెండు రెండు రెండు రెండుని ఆయన అన్నం పెట్టారు అన్నం పెడితే ఓరే అన్నం నాకు కాదురా బాబు కోర్టుకి ఎందుకని కోర్టే కదా నీకు ప్రధానం అన్నాడు చూడండి మనం కూడా ఈ దేహాత్మ అనేది ఆ కోటు వంటిదా అంతే సింపుల్ ఐజ్ అంతకు మించి ఏముంది ఎందుకని సచిదానంద నిత్య నిర్మలతాత్మన కోట అనేటటువంటి ఈ వస్త్రానికి శరీరం అనే వస్త్రానికి ప్రాధాన్యత ఇచ్చామా శరీరధారి శరీరికి ప్రాధాన్యత ఇచ్చామా శరీరికి ప్రాధాన్యత ఇచ్చామనుకోండి వాడు ఎప్పటికైనా ఆ శరీరిగా మారిపోతాడు వాడి శరీర స్థితిలో ఆగడిక లక్ష్యం ఏమిటి అశరీరి ఇది గుర్తుపెట్టుకోవాలి సదా ఉన్నది కాదు ఉన్నదే ఆత్మ చూడండి రెండు స్టేట్మెంట్లు ఒకసారి చెప్తున్నాను ఆత్మ ఉన్నదని అనుకోవాలా ఉన్నదంతా ఆత్మ అనుకోవాలా నీకు రెండు భావాలు కలిగినాయట ఆత్మ ఉన్నదా ఉన్నదంతా ఆత్మ ఈ రెండు ఏది కరెక్ట్ ఉన్నదంతా ఆత్మయే అప్పుడు జగజ్జీవేశ్వర్లు బుగ్గురు లేరు ఆత్మ ఉన్నది నేను ఉన్నాను అప్పుడేమైంది ఆత్మ ఉందా ఎందుకు లేదు ప్రతి వాళ్ళు ఒప్పుకుంటారు ఆత్మ ఉందా లేదా ఉంది ఉన్నదంతా ఆత్మను ఒప్పుకున్నప్పుడే అది జ్ఞానం అవుతుంది ఆత్మ ఉన్నదని ఒప్పుకోవడం వల్ల జ్ఞానం రాదు ఎందుకని ద్వైధీ భావన ఉంది కాబట్టి అక్కడ నేను ఉన్నాను ఆత్మ కూడా ఉంది నేనే ఆత్మస్వరూపుణ్ణి అది కూడా ఓకే కానీ చాలా ఆత్మయే అనే నిర్ణయం అయ్యేంత వరకు నీ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది అనాత్మను దర్శించు వానికి ఆత్మ తెలియటం లేదు అంతే సింపుల్ ఐజ్ ఇట్ ఇందాక నుంచి అదేగా మనం మాట్లాడుకుంటుంది కోర్టును చూసినంతసేపు కోర్టు వేసుకున్న మనిషి కనపడలేదు అలాగే మనిషి అనే శరీరం అనే మానవోపాధి అనే వస్త్రాన్ని వేసుకున్న చూస్తున్నంతసేపు ధరించినటువంటి ఆత్మ శరీరి క్షేత్రజ్ఞుడు అక్షరుడు వాడు కనపడలేదు వాడు కనపడుతున్నంతసేపు పురుషోత్తముడు అశరీరి పరమాత్మ పరబ్రహ్మ వాడు కనపడలేదు ఇదో చిక్కు ఇది ఇంకో పెద్ద చిక్కు అనమాటది సరే నానా కష్టాలు పడి ఈ కోటు తీసి పక్కన పెట్టాంరా బాబు అనుకుంటే ఇంకో సమస్య వచ్చింది అదేమిటి రే ఇదంతా ఎందుకు పొందా నేను ఈ గొడవ ఎందుకు పడ్డాను ఈసారి కష్టం అంతా ఎందుకు పడ్డాను ఈ నిర్ణయం ఎందుకు చెందాను అంటే శరీరీ ఆ శరీరీ అవడం కోసం పడ్డాడు ఈ గొడవ ఆవిడ గిన్నెలన్నీ ఎందుకు కడిగింది మాట చేయడానికి అంతే కదా లేకపోతే గిన్నెలు కడగాల్సిన పని ఏం వచ్చిందండి అనుకోండి గిన్నెలు కడిగేసి వంట అయిపోయిందంటే గిన్నెలు కడిగేస్తే వంట ఎలా అవుతుంది అవదు వంట చేయడం కోసమని గిన్నెలు గడిగాం అంటే